శ్రీ శ్రీ శ్రీ సాధు నిశ్చల్దాస్ స్వామిజీ వారి చేరచింపబడిన శ్రీ విచార సాగరం అనేటువంటి గ్రంథాన్ని యథామతిగా అనుబంధ సామాన్య నిరూపణనందు సాధన చతు సంపత్తిలో క్షమాది షట్క సంపత్తి అందు ఉపరితిని గురించి తెలుసుకుంటున్నాం విషము వల్లి భావించి అనర్థకారిగా భావించి స్త్రీని త్యాగం చెయ్యాలి అంతే జగత్ తక్వ సుఖీ భవే అని చెప్పిన ప్రకారంగా స్త్రీని వదులుకుంటేనే గాని సుఖపడతాడు అందువల్ల స్త్రీని త్యజించడమే చాలా ఉత్తమం కాతే ఇహా పునరుక్తి జో హై సో దూషణ రూపం నహితు భూషణ రూపయ్యే అన్నారు స్త్రీని శబ్దాది విషయాల కంటే పృతగ్గా చెప్పడము ఇది పునరుక్తి కాదు ఇది దోషం కాదు మరేమనగా భూషణమే అంటారు అయితే పునరుక్తి దోషం కూడా ఉంటుంది చెప్పిన దాన్నే చెప్పడంలో ఇది పునరుక్తి దోషంగా పరిగణించబడుతుంది కానీ ఎక్కడా అంటే సాహిత్య గ్రంథాల్లో అంతే కాని భక్తికి సంబంధించినటువంటి లేదా వేదాంతానికి సంబంధించినటువంటి గ్రంథాల్లో పునరుక్తి దూషణము కాదు మరెమనగా భూషణమే అని స్వీకరించబడింది పౌనరుక్తం నోషోత్ర శబ్దేనర్థే నవా భవే అభ్యాసే నగరీయస్తం అర్థస్య ప్రతిపాద్యతే సాహిత్య శాస్త్రంలో చెప్పబడిన పునరుక్తి దోషము వేదాంత శాస్త్రము భక్తి శాస్త్రంలో అన్వయించదు సాహిత్య శాస్త్రాల్లో పునరుృక్తి దోషం చెప్పబడింది చెప్పిన శబ్దాన్నే కానీ వాడబడిన వాక్యాన్నే కానీ మళ్ళీ వాడినట్లయితే మళ్ళీ చెప్పినట్లయితే అది దోషంగా పరిగణించబడుతుంది సాహిత్య శాస్త్రంలో కానీ భక్తి శాస్త్రంలో కానీ వేదాంత శాస్త్రంలో కానీ దోషము కాదు మరెమనగా భూషణమే ఒకే శబ్దమును పునఃపున కథనం చేయుట శబ్ద పౌనవృక్త్యము ఒకే అర్థమును పదే పదే ప్రతిపాదించుట అర్థ పౌనరుత్యము అంటారు ఈ రెండును దర్శన శాస్త్రములలో ప్రయోగింపబడును పునరుక్తి అనేది దోషం కాదు అంటారు కానీ ఈ పౌనరుక్త్యము అంటే దీనికి అభ్యాసం అంటారు వీప్స అంటారు మరియు ద్విరుక్తి అని కూడా అంటారు పునఃపునఃప్రయోగం ఏది కలదు ఇది వేదాంత శాస్త్రంలో దోషముగా లెక్కించబడదు మరేమనగా ప్రతిపాద్య విషయం యొక్క గరీయస్థమును అంటే శ్రేష్టతను పెంపొందిస్తుంది ఉత్కృష్టతను అధికం చేస్తుంది పునరుక్తి అంతేగాని ఇది దోషము కాదు విషయం సరళంగా అవగతమవుతుంది మళ్ళీ మళ్ళీ చెప్పినట్లయితే ఈ విషయాన్ని తీసుకొని అభ్యాసేహి భూయస్థం అర్థస్య భవతి అని శ్రీ వాచస్పతి మిశ్రుల వారు భామతిలో చెప్తారు అభ్యాసేహి అంటే పునఃపున మళ్ళీ మళ్ళీ చెప్పినట్లయితే అర్థస్య భూయస్థం భవతి అర్థం అంటే ప్రతిపాద్య విషయం ఏదైతే ఉన్నదో అది ఉత్కృష్టతను చెందుతుంది శ్రేష్టతను చెందుతుంది అర్థము సుగమంగా బోధవుతుంది అందువల్ల పునరుత్తి అనేది దోషము కాదు మరేమనగా భూషణమే అని చెప్పబడింది అయితే పునరుక్తి దోషముగా పరిగణింపబడని స్థానాలు ఒక ఆరున్నాయి వినండి విస్మయే చ విషాదే చైన్యే సంప్రసాదనే హర్షే వాక్యమేకం దిరుచ్యతే ఆరు చోట్ల ఒకే వాక్యాన్ని ఒకే శబ్దాన్ని పునఃపున కూడా ప్రయోగిస్తే అది పునరుక్తి కాదు అది దోషముగా పరిగణించబడదు ఇక్కడ విస్మయే అంటే ఆశ్చర్యకరమైనటువంటి సందర్భాల్లో విషాదే అంటే దుఃఖ ప్రసంగములందు దైన్యే అంటే దయనీయమైనటువంటి పరిస్థితుల ఎందు మరి అవధారణే అంటే నిశ్చితమైనటువంటి ప్రసంగముల సంప్రసాదనే అంటే అనుగ్రహము రూప చూపేటువంటి ప్రసంగాల్లో ఆశీర్వాదము మొదలైనటువంటి ఇచ్చేటప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో ఇది దోషం కాదు మరియు హర్షం ఆనందం నందు సంతోషంగా ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు ఒక వాక్యాన్ని రెండు సార్ల మూడు సార్ల కూడా ప్రయోగం చేయవచ్చు విస్మయం నందు ఏ విధంగా ద్విరుక్తి చేయబడుతుంది పునరుక్తి చేయబడుతుంది అంటే దానికి ఉదాహరణ చూడండి అంటే ఆశ్చర్యకరమైనటువంటి ప్రసంగాల ఎందు శబ్దాన్ని మళ్ళీ మళ్ళీ ప్రయోగం చేయుట ఇది దురుక్తి అన్నామే పునరుక్తి అన్నామే ఇది దోషం కాదు దానికి ఉదాహరణ అహో శాస్త్రమహోస్త్రం అహో గురు అహో గురు అహో జ్ఞానమహో జ్ఞానం అహోసుఖమహో సుఖం వేదాంత పంచదశి ఏడు అహో శాస్త్రం ఎంత అద్భుతము గురువెంతటి మహాత్ముడు ఈ జ్ఞానం ఎంతటి అద్భుతము ఈ సుఖమెంత అనంతము అని ఈ విధంగా శిష్యుడు సస్వరూప సాక్షాత్కారం కలిగిన తర్వాత తన యొక్క అనుభవాన్ని వ్యక్తం చేస్తూ పలికినటువంటి మాటలు విస్మయం ఆశ్చర్యం అంటే పూర్వస్థితి కంటే ఈ బ్రాహ్మ స్థితి ఎంత ఆశ్చర్యకరమైనటువంటిది అని అక్కడ చెప్పినాడు ఇక విషాద ప్రసంగంలో మహాభారతము సభాపర్వంలో ద్రౌపదీ దేవి కృష్ణుని వేడుకున్నప్పుడు అక్కడ పునరుక్తి చేత శబ్దాలు వాడుతుంది కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన పాహి గోవిందీ సభాపరము అరవై ఎనిమిది డ్యాష్ నలభై కృష్ణ కృష్ణ హే కృష్ణ హే కృష్ణ అని రెండు రెండు సార్లు మళ్ళీ ఒకే అర్థాన్ని బోధించేటువంటి అనేక పర్యాయ శబ్దాలు ప్రయోగించింది ఇది కూడా పునరుక్తి అనబడుతుంది మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన ఏ గోవింద అని ఈ విధంగా అనేక పర్యాయ శబ్దాలను ప్రయోగించి అక్కడ శ్రీకృష్ణ పరమాత్మను వేడుకున్నది ఆ కౌరవ సభలో అవమానితురాలవుతున్నప్పుడు దుశ్శాసను చేత మానభంగం చేయబడుతున్నప్పుడు అటువంటి సందర్భంలో ఇక చేయున్నది లేక పరమాత్మ శరణ్యము అని సంపూర్ణ శరణాగతి ఆ శ్రీకృష్ణ పరమాత్మను రెండు చేతులు ఎత్తి మొరబెట్టుకున్నది ద్రౌపదీ దేవి అప్పుడు ప్రయోగించినటువంటి శబ్దాలు పునరుక్తి దోషంతో ఉన్న ఈ కావి ఇవి భూషణమే ఎందుకంటే అటువంటి విశాల సమయంలో సంకట సమయంలో ప్రయోగించడము ఇది దోషము కాదు ఓ సచ్చిదానంద స్వరూప శ్రీకృష్ణ మహాయోగి విశ్వాత్మ విశ్వభావన హే గోవింద నిండు కౌరవ సభలో దుశ్శాసనునిచ్చే హృత వస్త్ర కేసను అబలను మరియు నీకు సంపూర్ణ శరణాగతనైన నన్ను అంటే ద్రౌపదిని రక్షంపు స్వామి అనే ఈ విధంగా వేడుకున్నది అక్కడ కృష్ణ కృష్ణ మహాయోగి విశ్వభావన ఇవన్నీ ఏవైతే ఉన్న శబ్దాలు ఉన్నాయో ఇవి పునః పౌనరుక్త్యము పునరుక్తి దోషగ్రస్తములు కావు అని తెలుసుకోవాలి ఇక దైన్య దయనీయమైనటువంటి స్థితిలో కూడా అక్కడే మహాభారతంలో వనపరమము నూట అరవై మూడో అధ్యాయము ఎనిమిది మరియు పదహార శ్లోకాలు చూడండి కృష్ణకృష్ణ మహాబాహో దేవీనందన్యయ వాసు జగన్నాథ ప్రణతీన దుఃశ్శాసనాహం పూర్వం సభా మోచిత యథా తథైవ సంకటాదస్మాన్ మాముధర్తుర్హసి హే కృష్ణ హే కృష్ణ హే మహాబాహో హే దేవకీ నందనా హే అవ్యయా హే వాసుదేవా హే జగన్నాథా హే ప్రణతార్తి వినాశనా అని అనేక పర్యాయ శబ్దాలతో ద్రౌపది మురబట్టుకున్నది ఆ ప్రసంగం ఏమిటనంటే పాండవులు వనవాసం చేస్తున్న కాలంలో వాళ్ళ దగ్గరికి దుర్వాస మహర్షి పదివేల మంది శిష్యులతో ఆతిథ్యంగా వెళ్ళాడు ఆ సమయానికి ద్రౌపదీ దేవి అందరికీ భోజనం వడ్డించి తాను కూడా భుజించి అక్షయ పాత్రను బోర్లించినటువంటి సమయం ఒకసారి అక్షయ పాత్రను ఉపయోగించి బోర్లించిన తర్వాత అది మళ్ళీ పనిచేయదు అటువంటి సందర్భంలో చేరుకున్నాడు దుర్వాసుడు ఈ పదివేల మందికి భోజనం పెట్టాలి ఆతిథ్యం ఇయ్యాలి ఎట్లా చేసేది చెప్పండి అరణ్యంలో ఎక్కడి నుంచి తెచ్చిపెట్టేది వీళ్ళందరికీ అన్నము భోజనము అప్పుడు వేడుకున్నది శ్రీకృష్ణ పరమాత్మను దుశ్శాసనాదహం పూర్వం సభామోచిత యథ దుశ్శాసను చేత నేను పూర్వము సభలో భంగపడుతున్నప్పుడు ఏ విధంగా వచ్చి నన్ను రక్షించావో అదే విధంగా గుర్వాస మహాత్ముడు మరి అతని యొక్క మంది శిష్యులు వీళ్ళందరూ కూడా మాకు అతిథి వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ భోజనాన్ని సమకూర్చాలంటే అది మాతోనే అయ్యే పని కాదు హే పరమాత్మ హే కృష్ణ నీవే మమ్మల్ని రక్షించాలి భోజనము గనక ఇవ్వకపోతే దుర్వాసుడు మహా ముక్కోపి శాపం పెడతాడు ఒకవైపు అతిథిని అనాదరించిన వాళ్ళం అవుతాం అతిథిర్ యశ్య భగ్నాశ మహాభారతం చెప్తుంది అతిథి ఎవరి ఇంటి నుండి భగ్నాశుడయ్యి అంటే నిరాశుడయ్యి భిక్ష దొరకకుండా అన్నం దొరకకుండా వెళ్ళిపోతాడో ఆ అతిథి యొక్క పాపాలన్నీ గృహస్థునికి వచ్చేస్తాయి గృహస్థుని యొక్క పుణ్యమంతా పా అతిథికి వెళ్ళిపోతుందని చెప్పింది ఉన్నది మరి ఇటువంటి సంకటములు ధర్మ సంకటలో ఉన్నాం కృష్ణ నీవే రక్షించాలి అని అక్కడ దైన్య దయనీయ స్థితిలో ఉండి ద్రౌపది శ్రీకృష్ణుని వేడుకున్నది అప్పుడు దురుక్తి వాడబడింది కృష్ణ కృష్ణ మహాబాహు ఇది దోషము కాదు మరేమనగా దయనీయ స్థితిలో ప్రార్థన చేసింది కాబట్టి అది భూషణమే ధారణ నిశ్చయాత్మకమైనటువంటి ప్రసంగంలో కూడా దురుక్తి పునరుక్తి వాడబడుతుంది శ్రీ మలయాళ మహర్షుల వారు మలయాళ యతీంద్ర గీత అనేటువంటి గ్రంథంలో చెప్తాడు నానుష్ఠానాత్పరం కార్యం త్రిషులోకేసు విద్యతే సత్యం సత్యం పున సత్యం ఇతి మామక భాషితం అంటాడు సత్యం సత్యం పున సత్యం అన్నాడు ఎన్నిసార్లు ప్రయోగం చేశాడు వాడబడిన శబ్దమునే సత్యం సత్యం పునః సత్యం అన్నాడు ఇది దోషం కాదు ఎందుకు ఇది అవధారణ నిశ్చయాత్మకమైనటువంటి ప్రసంగం ఏమని అనుష్ఠానాన్ని మించిన శ్రేష్టమైనటువంటి కార్యము ప్రపంచంలో మరొకటి లేదు ఇది ముమ్మాటికి నిజము అని నేను చెప్తున్నాను అన్నాడు అంటే నొక్కి ఒక్క నుంచి అవధారణ అంటే నిశ్చయంగా చెప్తున్నటువంటి విషయం కాబట్టి ఇకడా ఆ సత్యమనే శబ్దాన్ని మూడు సార్ల ప్రయోగించినా గాని అది దోషంగా పరిగణించబడదు మరేమనగా భూషణమే ఇక సంప్రసాదం ప్రసన్నమైనటువంటి ప్రసంగాల్లో గురు చెప్పబడింది ఈ విధంగా సూత సూత మహాప్రాజ్ఞ నిగమాగమ పారగా గురుస్వరూపమస్మాకం గురు సర్వమలాపహం మహాధీమంతుడో సుత మహర్షి వేదములను ఆగమములను పూర్తిగా తెలుసుకొని ఓ సూత ఋషివరేణ్య సమస్త మాయా మాలిన్యములను నిశేషముగా అపహరించునట్టి గురుస్వరూపమును మాకు చెప్పుమా అని సోనగాది మహర్షులు సకల పురాణ ప్రవక్త శ్రీ సూత మహర్షిని కడు ఆదరముతో అడిగినారు ఇక్కడ సూత సూత మహాప్రాజ్ఞ నిగమాగమ పారగా అని అంటూ అనేక విశేషాలు ఇచ్చారు సుత సూతాన్ ఒకే శబ్దాన్ని రెండు సార్ల దురుక్తి చెప్పబడింది మరి పర్యాయముగా మహాప్రాజ్ఞా నిగమాగమనే శబ్దాలు కూడా వాడబడినాయి అదే ఇక్కడ ప్రసన్నమైనటువంటి సంప్రసాదమైనటువంటి ప్రసంగం కాబట్టి దురుక్తి చెప్పడం ఇది దోషం కాదు మరెమనగా భూషణమే ఇంకా శ్రీ వాల్మీకి రామాయణంలో ఒకటి డ్యాస్ ఇరవై ఆరు డాస్ ఇరవై ఆరు దృష్టా సురపతి సదా సాధు సాధు వితి కాకుని వదిలించిన తర్వాత సురపతి అంటే దేవేంద్రుడు మరియు ఇతర దేవతలందరూ కూడా శ్రీరాముని స్తించారు హే శ్రీరామ సాధు సాధు మీరు చాలా మంచి పని చేశారు చాలా మంచి పని చేశారు చాలా బాగు చాలా బాగు అని ప్రశంసించారు ఇక్కడ కూడా దురుక్తి వాడబడింది ఇది దోషం కాదు ఎందుకంటే ప్రసన్నమైనటువంటి ప్రసంగం కాబట్టి సంప్రసాదమైనటువంటి సందర్భంలో దురుక్తి వాడబడింది ఇది దోషము కాదు ఇక హర్షం హర్షం ఉన్నప్పుడు కూడా దురుక్తి వాడబడుతుంది ధన్యోహం ధన్యోహం నిత్యం స్వాత్మానమంజసా వేద్ ధన్యోహం ధన్యోహం బ్రహ్మానందో విభాతి స్పష్టం వేదాంత పంచదశి ఏడు వ్యాస రెండు శిష్యుడు తన యొక్క ఆనందాన్ని పట్టలేక అతడు ఎంతో ప్రఫుల్లుతుడయ్యి చెప్తున్నటువంటి మాటలు ఇవి ధన్యోహం ధన్యోహం నేను ధన్యుని అయిపోయినా ధన్యుని అయిపోయినా హే గురుదేవా నిత్యం స్వాత్మానము అంజసావేద్మి నిత్యము సత్యము నా యొక్క స్వస్వరూప ఏదైతే ఆనందం దాన్ని అంజసా అంటే చేతుల్లో ఉసిరికాయ వల్ల స్పష్టంగా నేను తెలుసుకుంటున్నాను ఆ బ్రహ్మానందాన్ని స్పష్టంగా నేను అనుభవిస్తున్నాను ఆ బ్రహ్మానందం నాకు విస్పష్టంగా గోచరిస్తుంది నేను ధన్యుణ్ణి నేను ధన్యుణ్ణి పునః పునః ధన్య ఈ విధంగా పునరుక్తి చేయబడింది ఇది దోషం కాదు ఎందుకు హర్ష ప్రసంగం కాబట్టి ఈ విధంగా విస్మయే చ సంప్రసాదనే హర్షే వాక్యమేకం దిరుచతే అని మనకు శాస్త్రం చెప్పిన ప్రకారంగా ఇక్కడ శబ్దాది విషయాలలోనే స్త్రీ కూడా అంతర్భూతమైన తర్వాత స్త్రీని పృథగ్గా చెప్పడం ఇది దురుక్తి పునరుక్తి అని ఏదైతే శంక చేయబడి ఇది పునరుక్తి దోషము కాదు మరేమనగా భూషణమే అని శ్రీ పండిత్ పీతంబరిజీ వారు చక్కగా అన్వయించి చెప్పాడు ఇప్పుడు సమాధి షట్క సంపత్తిలో చివరిదైనటువంటిది తితిక్ష లక్షణం చూడండి పదమూడవ అంకము పంతొమ్మిదవ దోహ అత టిక లక్షణం ఆ తపతృషన్ స్వభావా నివర రావా శీతము ఉష్ణము ఆకలి దప్పులు సుఖము దుఃఖము మానము అపమానము లాభము నష్టము ప్రపంచంలో ద్వంద్వ ధర్మాలు ఉన్నాయి అవి తటస్థపడినప్పుడు వాటిని ఓర్చుకోవాలి సహించాలి దానికే తితీక్ష అంటారు సాధకుడు సాధన చేస్తున్న కాలంలో ఇట్లాంటి ప్రతిబంధకాలు వస్తూ ఉంటాయి అధికంగా ఉష్ణత ఉండొచ్చు అధికంగా శీతలత ఉండొచ్చు లేదా ఆకలి వేయవచ్చు దప్పిక వేయవచ్చు ఇటువంటి ప్రతిబంధకాలు ఎదురవుతాయి అట్లాంటి సందర్భాల్లో కూడా సాధకుడు ఓర్చుకొని సహనము చేత సాధన చేయాలి ఏ సాధన శ్రవణము మననము నిధి ధ్యాసనం చేస్తూ ఉండాలి దీనికి ఏమన్నారు తితిక్ష అని కోవిద మునివర రావు చెప్తున్నారు దీన్ని తితిక్ష అని అంటే కోవిదులు పద్దెనిమిదవ టిఫనం కోవిధికయ్యే పండిత్ ఐసే ముని జో సన్యాసి తిని మే వర్ కహ్యే శ్రేష్ఠ విద్వత్ సన్యాసి తినికే రావు కహ్యే ఆచారి పండితులు అయినటువంటి మునులలో శ్రేష్ఠులైనటువంటి విద్వత్ సన్యాసులు ఎవరైతే ఉన్నారో కూడా రావు అంటే ఆచార్యులు అంటే విద్వత్ సన్యాసుల్లో శ్రేష్ఠమైనటువంటి వాడు అంటే మహాత్ములు చెప్తూ ఉన్నారు శీతోష్ణ సుఖదుఖాలు ఆకలి దప్పులు మొదలైనటువంటి కలిగినప్పుడు సహించి సాధన చేస్తు ఉండాలి సహనశీలత ఏదైతే ఉన్నదో దీనికే తితిక్ష అంటారు అని గోహార్తం ఈ తితిక్షను గురించి శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు ఇవేక చూడామణిలో శ్లోకంలో చెప్తాడు సహనం సర్వ దుఃఖానం అప్రతీకార పూర్వకం చింతా విలాపరహితం అప్రతీకార పూర్వకం చింత విలాపరహితం సకల దుఃఖాలను సహించాలి ఇక్కడ దుఃఖం అనే శబ్దం చేత దుఃఖాలు కాదు దుఃఖ సాధనాలని తెలుసుకోవాలి ఎందుకంటే ఆతపము అంటే ఎండ మరి శీతలత ఇవి దుఃఖానికి కారణాలు కాబట్టి ఇవి కలిగినప్పుడు సహించాలి అంటే దుఃఖ సాధనాలైనటువంటి శీతోష్ణతలు ఆకలిదప్పులు కలిగినప్పుడు ఓర్పు కలిగి ఉండాలి సహనశీలత కలిగి ఉండాలి అయితే అది కూడా ఎట్లు అంటే ఇప్పుడు అతడు చాలా బక్కగా చిక్కిపోయి ఉన్నాడు అనుకోండి అటువంటి వాణ్ణి ఎవడైనా బలవంతుడు కొట్టాడు అనుకోండి అతనికి దుఃఖం కలిగింది కదా అప్పుడు అతడు ఓర్చుకుంటాడా తిరగపడతాడా చెప్పండి ఓర్చుకుంటాడు ఎందుకు తిరగపడాలంటే శక్తి లేదు కదా వాడు బలవంతుడు మరి వాడిని మళ్ళీ తిరిగి కొట్టగలడా ఇప్పుడు వాడిని ఓర్చుకున్నాడా లేదా ఓర్చుకున్నాడు కానీ మనస ఓర్పు అనేది లేదక్కడ నువ్వు బాగా బలవంతుడు ఉన్నావు కాబట్టి నన్ను కొట్టగలిగినవు నేను మా అన్నగారికి చెప్పి నిన్ను కొట్టిస్తా అంటే ఇప్పుడు ఓర్చుకున్నట్టినటువంటి దెబ్బకు నేను ప్రతీకారం తీర్చుకుంటాను అనేటువంటి ప్రతీకార బుద్ధితో ఓర్చుకున్నాడు అటువంటి ప్రతీకార బుద్ధి ఉండకూడదు తితిక్ష లోపల ఇక్కడ శంకరుల వారు బుద్ధి ఉండకూడదు సహజంగా ఓర్చుకోవాలంతే ప్రారంభము ఈ విధంగా నాకు ప్రాప్తమయ్యింది అని సహజంగా ఓర్చుకోవాలి ప్రతీకార బుద్ధి ఉండకూడదు మరియు చింతా విలాపరహితం ఏమరా నాకు నాకే వచ్చే కదా ఈ దుఃఖము పక్కనికి ఎందుకు రాకప్పాయా అని దుఃఖంతో ఓర్చుకోకూడదు చింతా విలాపరహితం ఏ చింత ఏ దుఃఖము లేకుండా సహజంగా ఓర్చుకోవాలి అది తితిక్ష అనబడుతుంది అట్లే ఆధ్యాత్మికాది దుఃఖం ప్రాప్తం ప్రారబ్ద వేగత అచింతయత్సహనం తితి క్షేతి ప్రత్యక్షతే అని అంటూ సర్వవేదాంత సిద్ధాంత సార సంగ్రహంలో నూట ముప్పై ఏడో శ్లోకంలో శంకరాచార్యుల చెప్తారు ఆధ్యాత్మికాది అంటే ఆధ్యాత్మిక దుఃఖము ఆది భౌతిక దుఃఖము ఆది దైవిక దుఃఖము దుఃఖత్రయము ప్రాప్తమైనప్పుడు ఇవి నాకు ప్రారంధ వేగము చేత ప్రాప్తించినవి వీటిని తప్పకుండా అనుభవించి తీరాలి ఎందుకంటే ప్రారంభం భోగతో నశేతని చెప్పిన ప్రకారంగా ఇది అనుభవించి తీరాలి అని సహజంగా దుఃఖాలను అనుభవించాలి అచింతయా యత్ సహనం ఏమాత్రం చింత లేకుండా సహించుకోవాలి దానికే తితిక్ష ప్రత్యక్షతే దానికి తితిక్ష అని అంటారు ఈ తితిక్ష చాలా శ్రేష్టమైనటువంటి సాధనం అని కూడా శంకరుడు అక్కడే చెప్పారు సర్వవేదాంత సిద్ధాంత సార సంగ్రహంలో సాధనేష్ అవి సర్వేషు త్రితిక్షోత్తమ సాధనం ఎత్ర విఘ్నాహాయంతే దైవిక అవి భౌతికాధనములన్నిటిలో త్రితిక్ష ఉత్తమ సాధనము అట్టి త్రితిక్ష ఉన్నచో దైవికములగు అతివృష్టి అనావృష్టి మున్నగు వాణి వలనను భౌతికములగు సర్ప వ్యాఘ్ర చోరాదుల వలనను చిత్త విక్షేపం కలుగనేరదు సర్వ ప్రకారముల విఘ్నములు పలాయనమ్మగును ఎప్పుడు తితిక్ష కలిగి ఉంటే తితిక్ష గలవాడై దైవిక భౌతిక విఘ్నములకు లోబడని మానవునకు దూర శ్రవణము దూరదర్శనము పరకాయ ప్రవేశము ముందు యోగ కూడా అనిమాది అష్ట ఐశ్వర్యములు కూడా సులభంగా ప్రాప్తిస్తాయంట తితీక్ష ఉన్నవానికి ఆచార్యుడు చెప్తారు సర్వ సిద్ధాంత సారా ఆ సంగ్రహంలో నూట నలభై మూడో శ్లోకంలో సర్వసంగ పరిత్యాగులకు సన్యాసులకు త్రితీక్ష అత్యంతం ఆవశ్యకము సర్వసంగ పరిత్యాగులైనటువంటి వారికి తితీక్ష చాలా అవసరం సన్యాసించిన పిమ్మట కూడా దేహధర్మములకు జ్వరాది వ్యాధులు ప్రారంధ కర్మ ప్రాబల్యంలో సంభవించుకునే శరీరం ప్రారంధాయత్తం కాబట్టి ప్రారంధానుసారంగా దీనికి దుఃఖాలు వస్తూ ఉంటాయి అదేతే తప్పదు అట్టి ఎడ తురి ఆశ్రమస్తులకు సన్యాసులు తితిక్ష వంతులయి వ్యాధులకు దేహధర్మములుగా భావించి ప్రారంధానుసారంగా వ్యాధులు మొదలైనటువంటి వచ్చినప్పుడు ప్రారంధాయత్వములని భావించి వాటిని సహించాలి దేహత ధర్మములను ప్రారంభములకు వదిలేసి అలా ప్రారంధాయ సమర్పితం స్వవపుహు ఇత్యేశ మనీషా మమ అనంటూ మనీషా పంచకముల ఆచార్యులు చెప్పిన ప్రకారంగా ఈ దేహము ప్రారంధాయత్తం కాబట్టి దేహానికి కలిగేటువంటి సుఖదుఖాలు కూడా ప్రారంభం యొక్క వేగం వల్లనే వచ్చినాయి కాబట్టి ప్రారంధం దాని పని చేసుకుంటుంది అని ప్రారంభానికి వదిలేసి తాను మాత్రం నిశ్చలంగా ఓర్పు కలిగి సహనంతో తితీక్షతో సాధన చేస్తూ ఉండాలి వాటితో తాదాత్మ అభిమానమును విడనాడి తమ ఆశ్రమ ధర్మములకు శ్రవణ మనన నిధిధ్యాసనములనే నిరంతరం అభ్యసించుతూ ఉండాలి ఎటువంటి ప్రతిబంధకాలు వచ్చినా వాటిని అన్నిటినీ ప్రారంధానికి వదిలేసి తితిక్ష కలిగి తాను చేయవలసినటువంటి కర్తవ్యము ఏది సన్యాసి శ్రవణం కురియాత చెప్పిన ప్రకారంగా సన్యాసికి కర్తవ్యం ఏమిటండి సకల కర్మలనైతే వదులుకున్నాడు మరి ఇంకా ఇప్పుడు కర్తవ్యం ఏమిటి అనంటే శ్రవణము మననము నిధిధ్యాసనం ఇవి చేస్తూ ఉండాలి ప్రతిబంధకాలు తటస్థించినప్పటికీ కూడా వాటిని సహించుకుంటూ సాధన కొనసాగించాలి సాధన నుంచి వైదొలగరాదు అని సాధకునికి చెప్పిందిన్నది శ్రవణ మరణాది సన్యాసి ఉభయ భ్రష్టుడవును ఈ దుఃఖాలు ప్రాప్తమైనప్పుడు వాటితో తాదాత్మాన్ని పొంది సాధనను వదిలేసి ఆ దుఃఖాలను దూరం చేసుకోవడానికి ఔషధాది సంగ్రహము మొదలైనటువంటి ప్రయత్నంలో కనుక అతడు ఉన్నట్లయితే వాని కాలమంతా వాటిలోనే క్షయమైపోతుంది కాబట్టి వాడు సాధన చేయలేక కర్మలను త్యాగం చేశాడు అటు ఐహికమైనటువంటి భోగాలకు దూరమైనాడు ఇప్పుడు శ్రవణాదులు చేయలేక ఇటు పారమార్థికమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేక మోక్షమును కూడా దూరమైపోతాడు కాబట్టి ఈ తితిక్ష లేనటువంటి వాడు ఉభయభ్రష్టుడవుతాడు అని చెప్పబడింది తస్మా తితిక్షయా సోడ్వా తత దుఃఖము పాగతం కురయాక్తి అనుసారేణ శ్రవణాది శనసనై అందువల్ల మోక్షమును కోరువారలు పూర్వజన్మ కర్మవశమున ప్రాప్తించు దుఃఖ విశేషములన్నిటినీ తితిక్ష సహించుచు తమ శక్తిని అనుసరించి సమయానుసారము క్రమేణా శ్రవణ నిది ధ్యాసనములను ఆచరిస్తూ ఉండాలి సంభవించిన దుఃఖములు ఏవైతే ఉన్నాయో వాటిని సహించకపోతే ప్రయత్నంతో సంపాదించుకుని త్రితిక్షకు ఇసుమంతైన ప్రయోజనం లేకుండా పోతుంది అందువల్ల త్రితిక్ష కలిగి ఉండాలి త్రితిక్ష లేకపోతే సాధన చేయలేడు సాధన చేయలేకపోతే జ్ఞానం కలగదు జ్ఞానం లేకపోతే అజ్ఞానం పోదు అజ్ఞానం పోతే సంసారం నివర్తింపబడదు మళ్ళీ పునరభిజననం పునరభిమరణం పునరభిజను జటరే శయనం అని చెప్పాడు కదా ఈ విధంగా తితిక్ష అనేటువంటి సాధనము శమాధి షట్క సంపత్తిలో చివరిది ఇది కూడా తెలుసుకున్నాము ఇంతటితో శమాధి షట్క సంపత్తి సంపత్తి అంటే ప్రాప్తి ఆరు సాధనాలను ప్రాప్తించుకున్నటయే శమాధి షట్క సంపత్తి అనబడుతుంది ఇవి శ్రవణాదులకు అంతరంగ సాధనములు కాబట్టి అత్యంత ఆవశ్యకములు అని ఈ ఆరిని కలిపి ఒకే సాధనంగా చెప్పడం అయింది ఇరవయో దోహ చూడండి సమాధి షట్ సంపత్కోకత సాధన హి సాధన భూ చారి వివేక సమాధి షట్ సంపత్కో ఏకు సాధన బాకత ఒకే సాధనంగా చెప్తూ ఉన్నారు ఎవరు అనంటే వివేకీ జనులు వివేకము వైరాగ్యము ముముక్షుత్వము ఇవి మూడు ఈ సమాధులు ఆరు మొత్తం కలిస్తే తొమ్మిది అయితే తొమ్మిది సాధనాలుగా చెప్పుకోకూడదు ఈ క్షమాధులను ఆరింటినీ ఒకే సాధనంగా చెప్పినందువల్ల వివేకము वैराग्यम षट संपत्ति मुम्मक्ष अभी नागुरी साधनावाली अच्छी विवेकिजन चुप्त अोह द्वारा ग्रंथर्ता चपे टीका की जो संपत्ति कही प्राप्ति सो एक साधन करके गिनी శమధమ ఉపరతి శ్రద్ధ సమాధానం ఇవి అయితే ఆరు సాధనాలు ఉన్నాయో వీటన్నిటినీ కలిపి ఒకే సాధనంగా లెక్కించారు అయితే నవ సాధనహి అందువల్ల తొమ్మిది సాధనాలు కావు వివేకం వైరాగ్యం ముముక్షం అవి మూడు ఇవి ఆరు మొత్తం కలిస్తే తొమ్మిది అనుకోకండి ఇవి తొమ్మిది సాధనాలు కావు ఈ ఆరిటిని ఒకే సాధనంగా లెక్కించాము కాబట్టి మొత్తము నాలుగు సాధనాలుగానే తెలుసుకోవాలి కింద స వివేక్ కహియ వివేకీ జన చారి సాధన కహ హె వివేకీజనులు నాలుగు సాధనాలుగానే చెప్తూ ఉన్నారు అని దోహార్థము సమాధి ఆరు సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కలిపి ఒకే సాధనంగా ఎందుకు చెప్పారు ఆ విషయం పైన శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు పంతొమ్మిదవ టిప్పణంలో చెప్తూ ఉన్నారు చూడండి జైసే సువర్ణ రచిత అనేక మణుకోంకి మాల ఏకు భూషణ కరికే గినియ హడు బంగారంతో తయారు అనేక పూసలు ఉన్నాయనుకోండి ఏ విధంగా మన జపమాలలో అనేక పూసలు ఉంటాయో అట్లే బంగారుతో తయారు చేయబడినటువంటి అనేక పూసలు ఉన్నాయి వాటిని అన్నిటినీ మాలగా తయారు చేస్తే దాన్ని ఒకే మాల అంటాం అన్ని పూసలను విడివిడిగా చెప్పం మనం అన్నిటినీ కలిపి ఏమంటాము మాల అంటాం అట్లే తైసే పరస్పర సహకారీ శ్రమధమాదికి షట్ సాధనంకి ప్రాప్తి రూపు షట్ సంపత్తి భీ ఏక సాధన కరికే య్ శ్రమము ధమ్మము మొదలైనటువంటి ఆరు సాధనాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కలిపి ఒకే సాధనంగా చెప్పినారు మహాత్ములు సమాధి షట్ సాధనకి పరస్పర సహకారిత ఇసరి తీసే హై అయితే ఈ సమాధి ఆరు సాధనాలు ఒకే సాధనంగా ఎందుకు చెప్పారు అనంటే ఇవన్నిటిలో ఒకదానికొకటి పరస్పరము అపేక్ష ఉన్నది శ్రమమునకు ఇతర సాధనాల యొక్క అపేక్ష ఉన్నది ఇతర సాధనాలకు శమమునకు అట్లే దమమునకు దమును విడిచి ఇతర సాధనాల యొక్క ఉన్నది వాటికి ధమము యొక్క అపేక్ష ఉన్నది ఇట్లా ఆ రీటిలో పరస్పరం ఒకదానికొకటి పరస్పర అపేక్ష ఉంది అందువల్ల వీటిని కలిపి ఒకే సాధనంగా చెప్పారు అది ఎలా చెప్తున్నాడు చూడండి మన నిరోధ రూపు శము వినా ఇంద్రియక నిరోధు హోతానహి మనోనిరోధ రూప శ్రమము ఇతర ధమాదులకు అపేక్ష ఉన్నది ధమమునకు ఏ విధంగా అపేక్ష ఉన్నదో చూడండి మనోనిరోధ రూప శ్రమము లేకుండా ఇంద్రియ నిరోధ రూప ధమము సంభవించదు ఇంద్రియాల యొక్క నిరోధము కలగదు అయితే దముకు శముకి అపేక్ష అందువల్ల ధమము నాకు శమం యొక్క అపేక్ష ఉన్నది మనసును నిరోధించకుండా మనసు లోపల విషయాల యొక్క చింతన జరుగుతూ ఉంటే ఇంద్రియాలను నిరోధించడం కష్టమవుతుంది ఎందుకంటే ఇంద్రియాలను ప్రవృత్తం చేసేదే మనస్సు కాబట్టి మనస్సే ఒకవేళ నిరోధించబడకపోతే ఇంద్రియాలు కూడా నిరోధించబడవు ఇంద్రియాలు కూడా వాటి విషయాల్లో ప్రవృత్తమవుతాయి ఇంద్రియ నిహయాహు విషయాస్త గోచరాన్ అని చెప్పిన ప్రకారంగా శబ్దాది విషయాలు అనేటువంటి మార్గంలో గుండా ఈ ఇంద్రియములు గుర్రాలు వెళ్ళిపోతాయి ఎందుకు ఈ లగాం అనేటువంటి కళ్ళము మనస్సు అనేది కనుక నిరోధించకపోతే దాన్ని కనుక మనము అదుపులో పెట్టుకోకపోతే ఈ గుర్రాలు అనేటువంటి ఇంద్రియాలు విచ్చలవిడిగా విషయాల లోపల వెళ్ళిపోతాయి అందుకని మనోనిరోధ రూప శమము ధమమునకు అపేక్ష ఉంది అట్లే మనకే నిరోధు విన బహిర్ముఖ భయ మనికి అంటే స్త్రీ పుత్రాది విషయ విషయ ఆసక్తి భయ మనికి వేదాంత శాస్త్ర ఆరు సద్గురు విషయ పూర్ణ శ్రద్ధ రహితని మనస్సును కనుక నిరోధించకపోతే మనసు మన వశము కాని ఎడల బహిర్ముఖమైనటువంటి మనసు అంటే స్త్రీ పుత్ర ధన మొదలైనటువంటి విషయాల్లో ఆసక్తమైనటువంటి మనస్సు ఉన్నప్పుడు ఇక వేదాంత శాస్త్రంందు కాని మరియు గురువులయందు కానీ శ్రద్ధ అనేది ఉండదు శ్రద్ధ అనేది కలగదు విశ్వాసం అనేది కలగదు శాస్త్ర గురువాక్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కథిత సద్భియా వస్తుంది ఆచార్యులు వివేక చూడమనిలో చెప్పిన ప్రకారంగా శాస్త్ర వాక్యములయ్యందు మరి శ్రీ గురుదేవుని యొక్క వాక్యములయందు అకుంఠితమైనటువంటి దృఢ విశ్వాసమునకే శ్రద్ధ అన్నాం ఆ శ్రద్ధ మనోనిరోధం లేకపోతే కలుగదు అందువల్ల శ్రద్ధకు మనోనిరోధ రూప శ్రమం యొక్క అపేక్ష ఉంది యాకే శ్రద్ధకు భీ శి అపేక్ష శ్రద్ధకు కూడా శ్రమం యొక్క అపేక్ష ఉంది అట్లే మనకే నిరోధి విన్నా బ్రహ్మ విష చిత్తికి ఏకాగ్రత హోవెనహి సమ్మగా స్థాపనం బుద్ధే శుద్ధే బ్రహ్మని సర్వదా అని చెప్పుకున్నాం కదా సమాధానం యొక్క లక్షణం విక్షేపం లేకుండా శుద్ధ బ్రహ్మవనందు బుద్ధిని స్థిరపరచుట ఇది సమాధానం అని చెప్పుకున్నాం కదా మనో నిరోధం కనుక లేకపోతే అంటే శ్రమం లేకపోతే ఆ బ్రహ్మవునందు మనస్సు లేదా బుద్ధి నిలకడ పొందడము కష్టము బ్రహ్మ విషయ చిత్తికి ఏకాగ్రత ఓవెని బ్రహ్మనందు చిత్తం యొక్క ఏకాగ్రత కలగదు ఎందుకు మనోనిరోధమే లేకపోతే చిత్త ఏకాగ్రత ఎలా కుదురుతుంది చెప్పండి అందువల్ల సమాధానంకు కూడా శ్రమం యొక్క అపేక్ష ఉంది యాతే సమాధానకు భీ శ్రమకి అపేక్ష హై అట్లే జైసే దుగ్ధాది ఉత్తమ ఆహార సే పాలనకి ఆ అబద్ధ బిల్లా మూసాకు తేకకే టహరతా నహి కట్టివేయబడినటువంటి పిల్లి ఎలుకను చూసింది అనుకోండి అది స్థిరంగా ఉంటదా బాబా కితు కే ఊపర్ దౌడుతా హై మరి ఏం చేస్తుంది అని అంటే ఎలుకపోయిన దుమికి దాన్ని పట్టేస్తుంది తైసే విషయనితే ఉపరాముకు పాయా జో మన్ సో నిరోధ రూపు రసిసే ముక్తు హువా టహరతా నహి శబ్దస్పర్శ రూపరసగంధాది విషయాల నుండి ఉపరమింపబడినటువంటి నివృత్తము చేయబడినటువంటి మనస్సు ఏదైతే ఉందో దానికి ఈ మనోనిరోధ రూప శమము అనేటువంటి తాడు గనుక కట్టకపోతే అంటే శమము కనుక లేకపోతే ఏం చేస్తుంది ఆ విషయాలు ఎదురుగా రాగానే వెంటనే ఆ విషయాలపైన దూకేస్తుంది ఈ విధంగా కట్టివేయని పిల్లి ఎంత పాలుగోసి పెంచినా కానీ ఎలుక కనపడగాని ఏ విధంగా దాని మీద దూకేస్తుందో అట్లే ఎంత ఉపరమనము చేసినప్పటికీ కూడా శ్రమము అనేది లేకపోతే మనో నిరోధ రూప తాడు అనేది అట్టకపోతే ఆ మనసుకు విషయం ఎదురుగా దాని మీద దూకేస్తుంది కింటూ ప్రాప్త విషయానికే ఊపర్ దౌడుతా హాయ్ ప్రారంభవశాత్తు మళ్ళీ ప్రాప్తమైనటువంటి విషయాల మీద అది పరుగులు తీస్తుంది వాటిపైన దుముకుతుంది ఉపరమణము ఉన్నది పూర్వము విషయాలను అన్నిటిని కూడా త్యాగం చేశాము అయినా కానీ ప్రారంధానుసారంగా ప్రాప్తమైనటువంటి విషయాలపైన మనోనిరోధం కనుక లేకపోతే మనస్సు వాటిపైన దూకేస్తుంది అందువల్ల ఉపరాముకు బి శి అపేక్ష అందుకని ఉపరతికి కూడా శమం యొక్క అపేక్ష ఉంది ఇక తితిక్షకు కూడా శ్రమం యొక్క అపేక్ష ఉంది ఏ విధంగా అంతర్ముఖ భయే మనషే శీత ఉష్ణాది ద్వంద్వక సహను హోవే బహిర్ముఖ మనుసే నహి మనసు నిరోధింపబడి అంటే శ్రమము కలిగి ఆ మనసును అంతర్ముఖం చేసినట్లయితే అది శీత ఉష్ణాది ద్వంద్వాలు ప్రాప్తమైనప్పటికీ కూడా వాటిని సహిస్తుంది కానీ బహిర్ముఖమైనటువంటి మనస్సు చేత శీతోలు సహించబడవు ఎందుకు శమము అనేది లేదు బహిర్ముఖంగా పరుగులు తీస్తూ ఉన్నది మనో నిరోధం అనేది లేదు అలాంటప్పుడు దానికి శీతోష్ణతలను సహించేటువంటి సామర్థ్యం ఉండదు శీతోష్ణము మాన సుఖము దుఃఖము ఆకలి దప్పకలు మొదలైనటువంటి వాటిని సహించేటువంటి స్తోమత సామర్థ్యం మనసుకు ఉండదు అందువల్ల తితీక్ష కు అపేక్ష హై తితీక్షకు కూడా శ ఉంది తీసరి తీసే శనికి సహకరిత హై కహియే సహాయక హై ఈ ప్రకారంగా శమం యొక్క అపేక్ష ఇతర ఐదు సాధనాలకు ఉంది అట్లే ఇప్పుడు ధమము యొక్క అపేక్ష ఆ ధమమును విడిచి మిగతా ఐదు సాధనాలకు ఉన్నది సమమునకు శ్రద్ధ సమాధానం ఉపరతి తితిక్ష ఈ ఐదిటికి దమం యొక్క అపేక్ష కూడా ఉంది అది చూపెడుతున్నాడు చూడండి తైసే కల్లీ వినా కాచు విసే నేత్రవృత్తికి న్యాయ ఇంద్రియ రూపు ద్వారిక నిరోధి విన్నా మనక నిరోధు హోతానహి మనం పూర్వం చెప్పుకున్నాము ఒక గ్లాసును ఎదురుగా పెట్టుకున్నాము ఆ గ్లాసు ఎలా ఉన్నది అని అంటే దాని వెనుక పూత పుయ్యలే వెనుక రంగు పూస్తారు కదా పూత అటువంటి గ్లాసు మనం చూసినట్లయితే మన నేత్రవృత్తి నేరుగా బయటకు వెళ్ళిపోతుంది అది నిరోధించబడదు కళ్ళీ వినా కాచి వీసే నేత్రవృత్తికి న్యాయ వెనక పూత కనుక లేకపోతే అద్దము నుండి నేత్రవృత్తి ఏ విధంగా దూసుకొని బయటకు వెళ్ళిపోతుందో అట్లా ఇంద్రియ రూప ద్వారికే నిరోధు వినా ఇంద్రియ రూప ద్వారాలను కనుక మనము నిరోధించకపోతే ఈ మనస్సు నేరుగా విషయాల వైపుకి వెళ్ళిపోతుంది మనక నిరోధు హోతనహి మనో నిరోధం అనేటువంటి శ్రమము కలగదు ధమము ఉంటేనే శ్రమము ఇంద్రియ నిగ్రహం ఉంటేనే మనోనిగ్రహం కలుగుతుంది అందువల్ల మనోనిరోధ రూప శమమునకు ఇంద్రియ నిరోధ రూప జమం యొక్క అపేక్ష ఉంది యాతే అందుకని శముకు దముకి అపేక్ష అందువల్ల శమమునకు జమం యొక్క అపేక్ష ఉంది అట్లే రూపాది విషయ్ విషయ్ తత్పరు భయే పురుషుకు సత్శాస్త్ర ఆరు సద్గురు విషయ శ్రద్ధ రహితిని శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి పంచ విషయాల ఎందు ఇంద్రియాలు గనక పరుగులు తీస్తూ ఉంటే అంటే విషయోన్ముఖమైనటువంటి ఇంద్రియాలు గనక ఉన్నప్పుడు పురుషునికి గురు శాస్త్రాల విశ్వాసము అనేటువంటి శ్రద్ధ కలుగదు ఎందుకంటే వీని శ్రద్ధ వీని ఏకాగ్రత వీని ప్రవృత్తి అంతా బాహ్య విషయాల వైపుకే వెళుతూ ఉన్నది ఎందుకు దమము లేదు ఇంద్రియ నిగ్రహణం లేదు అలాంటప్పుడు ఇతని యొక్క ప్రవృత్తి బహిర్ముఖమై విషయాల వైపుకు వెళుతూ ఉంటుంది కాబట్టి విషయాలయందే అతనికి ప్రీతి ఉంటుంది కాబట్టి గురుశాస్త్రాల విశ్వాసం కలగడానికి అవకాశం లేదు విశ్వాసం కలగదు యాతే శ్రద్ధకు బి దమ్కి అపేక్ష అందువల్ల శ్రద్ధకు కూడా దమం యొక్క అపేక్ష ఉంది అట్లే సమాధానమునకు కూడా దమ్మం యొక్క అపేక్ష ఉంది ఇంద్రియానికే నిరోధి వినా చంచలు బయ్యే మను విషయ్ ఏకాగ్రత టెహరతీ నహి శుద్ధమైనటువంటి లక్షభూత బ్రహ్మమునందు బుద్ధిని స్థిరపరుచుట మరి ఆ బుద్ధి స్థిరపడాలి అని ఇంద్రియాలు బహిప్రవృత్తి కలిగినవి కనుక ఉంటే ఆ బుద్ధి లేదా మనస్సు బ్రహ్మనందు స్థిరపరువుటకు అవకాశం లేదు యాతే సమాధానంకు బకి అపేక్ష అందువల్ల సమాధానం కూడా దమ్మం యొక్క అపేక్ష ఉంది అట్లే ఉపరతికి కూడా దమ్మం యొక్క అపేక్ష ఉంది ఇంద్రియానికే రోకే వినా ప్రత్యక్ష అనుభవకీయే అనుకూల విషయాన్ని విష రాగికే ఉద్బుద్ధ సంస్కార ద్వారా ఇచ్చా ఓవే హే యా उपरा भी दम की अपेक्षा प्राप्त मैं विषय अभवं मनस्सू इंद्रि निग्रहित उपरती अंटे जागे पीचे प्राप्त भे विषय की इच्छा का अभाव को उपरती कई चुप कदा मरी ఆ విషయాలకు సంబంధించినటువంటి ఇచ్ఛ లేకుండా ఉండాలి అనంటే అంటే ఉపరతి కలగాలి అనంటే ఇంద్రియాల యొక్క నిరోధము అవసరం ఇంద్రియ నిరోధరూప దమం లేకపోతే ఆ విషయాలు ప్రాప్తం కాగానే వెంటనే మనస్సు వాటి మీద పరుగులు తీస్తుంది అందుకని ఇంద్రియానికే ఒకే వినా ఇంద్రియాలను నిరోధించకుండా రాగుకే ఉద్బుద్ధి సంస్కార ద్వారా మరి ఇదివరకు అనుభవించినటువంటి సంస్కారం అంతఃకరణంలో ఉంది ఆ సంస్కారము తనకు అనుకూల విషయాలు ప్రాప్తం కాగానే రాగం ఉత్పన్నమవుతుంది రాగం అంటే అనుకూల విషయకే జ్ఞానిసే జన్యుజో బుద్ధివృత్తికు రాగుకయ్యే అనుకూల విషయాలు ప్రాప్తమైనప్పుడు ఆ విషయాల యొక్క జ్ఞానం కలగగానే వాటి ఒక బుద్ధివృత్తి ఉదయిస్తుంది ఏమని ఈ విషయాలు నాకు అనుకూలమున్నాయి ఇవి నాకు కావాలి అనేటువంటి రాగబుద్ధి ఏర్పడుతుంది ఇంద్రియాలు కనుక నిరోధించకపోతే ఆ సంస్కారం ఉద్భుతమయ్యి ఇచ్చగలుగుతుంది మళ్ళీ అప్పుడు ఇక ఉపరతి ఎలా సిద్ధిస్తుంది చెప్పండి కాకపోతే ఉపరామకు బి దమ్కి అపేక్ష హై ఉపరతికి కూడా దమ్మం యొక్క అపేక్ష ఉంది అవురు తితీక్షకు కూడా దమ్మం యొక్క అపేక్ష ఉంది ఇంద్రికే నిరోధ విన్న విషయానికే దర్శనకరి విక్షిప్తుబయే మనసే ద్వంద్వ ధర్మక సహన హోతనహి ఇంద్రియ నిరోధ రూప ధమము లేకుండా విషయాలను దర్శించినప్పుడు అంటే అనుకూల విషయాలు కావచ్చు ప్రతికూల విషయాలు కావచ్చు శీతోష్ణాలు సుఖదుఖాలు మరియు ఆకలి దప్పులు మానము అపమానము లాభము నష్టము మొదలైనటువంటి ఏవైతే ద్వంద్వ ధర్మాలు ఉన్నాయో ఈ ఇంద్రియ నిరోధం లేకపోతే ఆ ద్వంద్వ ధర్మాలను ప్రాప్తించినప్పుడు విక్షిప్తమైనటువంటి మనస్సును నిరోధించుట కష్టం యాతే తితీక్షకు బి దముకి అపేక్ష హాయ్ అందుకని తితీక్షకు కూడా దమం యొక్క అపేక్ష ఉంది ఇసురీ తీసే దముకు శ్రమాధికానికి సహకారిత హై ధమమును విడిచి మిగతా శ్రమము శ్రద్ధ సమాధానము ఉపరతి తితిక్ష అనేటువంటి ఐదు సాధనాలకు ధమం యొక్క అపేక్ష సహకారిత ఉంది అని చూపెట్టాడు తైసే అదేవిధంగా శ్రద్ధ యొక్క అపేక్ష కూడా ఇతర సాధనాలకు ఉంది సద్గురు ఆరు సత్శాస్త్రికే వచన విషయ్ विश्वास रूप श्रद्धा विना श्रवण में प्रवृत्ति की इच्छा के अभावते पति के पास जाने विषय उपयोगी श्रृंगार विधवा की न्यायी श्रवण विषय उपयोगी क्षमा की कोई भी साधन को पुरुष धारण करें नही दृष्टि श्रद्ध लेकते ఇతర సాధనాలు కూడా పట్టుబడవు అని చెప్తున్నాడు ఏ విధంగా పతిని సమీపించుట కొరకు ఏ ముత్తైదువ సువాసిని స్త్రీ ఆభరణాలను ధరిస్తుందో ఆభరణాలు విధవ స్త్రీ ధరించదు అట్లే సద్గురు సత్శాస్త్రం యొక్క వచనాల ఎందు విశ్వాసము అనబడేటువంటి ఏదైతే శ్రద్ధ ఉన్నదో అది కనుక లేకపోతే శమము దమము సమాధానము ఉపరతి తితీక్ష అనేటువంటి ఇతర సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధారణ చేసుకోలేడు ఆ పురుషుడు శ్రద్ధ లేని పురుషుడు ఒకవేళ శమాధులు ఉన్నప్పటికీ శ్రద్ధ లేదనుకోండి ఆ శమాధుల యొక్క ఉపయోగం లేదంటాడు ఏ విధంగా అది కూడా చెప్తున్నాడు చూడండి శ్రద్ధ వినా ధారణకి సర్వసాధనానికి విధవాకరికి శృంగారికి న్యాయ వ్యర్థత హై శ్రద్ధ లేకుండా ధారణ చేసినటువంటి శ్రమాదులు ఏవైతే ఉన్నాయో వాటికి ఏం ప్రయోజనం లేదు అంటాడు ఏ విధంగానంటే సువాసనీ స్త్రీ ధరించేటువంటి ఆభరణాలను శృంగారములను అన్నిటిని కూడా విధవా స్త్రీ ధరించింది అనుకోండి వాటి యొక్క ప్రయోజనం ఏమన్నా ఉంటుందా చెప్పండి ఆ శృంగారం ఎప్పుడు చేసుకుంటారు అంటే పతి సమీపమునకు వెళ్ళడాని కోసమని శృంగారం చేసుకుంటారు మరి ఈమెకు పతే లేడు భర్తయ్యే లేనప్పుడు ఆ విధవాస్త్రీ శృంగారాన్ని ధరించుకుంటే ఆభరణాలన్నీ ధరించుకుంటే వాటికి ఏమైనా ఉపయోగం ఉందా బాబా లేదు అట్లే శ్రద్ధ లేకుండా ఇతర సాధనాలను ధరించినప్పటికీ కూడా వాటికి ఏమి ప్రయోజనం ఉండదు కాకే సమాధికి సర్వసాధనకు శ్రద్ధకి అపేక్ష ఇసురీ తీసే శ్రద్ధకు సమాధికి సర్వసాధనకి సహకారిత స్పష్ట అందువల్ల శ్రద్ధ యొక్క అపేక్ష సమాధి ఇతర సాధనాలన్నిటికీ కూడా అపేక్ష ఉంది అని ఈ విధంగా పరస్పరము సమాధులకు శ్రద్ధ యొక్క సహకారిత ఉంది అని చూపెట్టాడు తైసే చిత్తకి ఏకాగ్రత వినాభి సమాధికి సాధన సిద్ధ పోతేనేహి అదేవిధంగా చిత్త ఏకాగ్రత రూప సమాధానం కనుక లేకపోతే సమాధులు ఏవైతే ఉన్నాయో అవి సిద్ధించవు అంటారు యాతే సమాధికనకు సమాధానికి అపేక్ష హై అందుకని సమాధులకు సమాధానం యొక్క అపేక్ష ఉంది ఇసరీ తీసే సమాధానకు సమాధికనికి సహకారిత హై तैसे विषयते चित्त के उपराम उपराूवे विना भी साधन सिद्ध होता नहीं विषय चित उपरम सामूड सिंह या तो साम कन उपराम की अपेक्षा है इस रीती से उपराम को सामि की सहकारी है तैसे शीत उष्ण क्षुधा तुषा हानि लाभ आदि अनेक व्यवहारिक उपद्रव के सहन विना मन निरोध रूप इंद्रिय निरोध वचन विषय आस्तिकता चित्त एकग्रता और प्राप्त धनादिक विषय उपरमता सिद्ध होवे हो శీతము ఉష్ణము క్షుధ తృష హాని లాభము మొదలైనటువంటి అనేక వ్యవహారిక ఉపద్రవ రూపమైనటువంటి ద్వంద్వ ధర్మాల యొక్క నిరోధ రూప తితిక్ష కనుక లేకపోతే మనో సంభవించదు ఇంద్రియ నిరోధం సంభవించదు గురు శాస్త్రాల ఆస్తిక్య బుద్ధి అని శ్రద్ధ సంభవించదు మరియు చిత్త ఏకాగ్రత రూప సమాధానం సంభవించదు మరియు ధనాది విషయాల उपरति संभव अंदव तितीक्षा ओके अपेक्ष इतर साधन अति शाम क्तिष तप की अपेक्षा के होने्षा को शाधिक सहकारी हे इस प्रकार सेमाधिकन को परस्पर की सहकारी है यहमु दम श्रद्धा समाधान उपरति అని ఈ సమాధి శట్క సంపత్తి ఏదైతే ఉందో ఈ ఆరు సాధనాలలో పరస్పరము ఒకదానికొకటి అపేక్ష ఉంది అని చూపెట్టాడు యాతే ఈ షట్కు ఏక సాధన రూపత హై అందువల్ల ఈ ఆరు సాధనాలను అన్నిటినీ కలిపి ఒకే సాధనంగా వివేకజనులు చెప్పారు అందువల్ల ఈ ఆరు సాధనాలు కలిసి संपत्ति अने तो उचे साधन परगणिपड़ता पर हरि ओं तत्सवतु सह नो भुन सह वीर करवावह तेजस्वी नीतमस्तुषावै శాతి శాతి శా